ఎంత బాప నా సోదమింత గలదా అంతయునీ మహిమే హరిభట్లు సూరిభట్లొక వంక చొరని చోట్లు చొచ్చి వారబియ్యమెత్తి ఎత్తి వడదాకి నీరు వట్టుకుని భూమి నీళ్లెల్లా వారవట్టి కేరికేరి నగవయ్య కృష్ణభట్లూ తేవరోజలొక వంక తిక్కుల లోపలగూడు తీవెనతో నారగించి తీపు మరిగి ఈవలబెట్టిన వారికేమైనా నొసగివేలు మాయల విష్ణుభట్లు సోమయాదులొక వంత సురిది సురలకెల్లా ఆమనితో విందువెట్టి అనుదినము తోమపు విప్రుల సుములుడిసి తాపుచ్చుకొని వేమరు శ్రీవెంకటాద్రి